నేను ఒక ఆయన కలిశాను ఆయన తాండ్ర పాపారాయుడు వంశానికి చెందిన ఆయన అలాంటివి ఉంటాయని నేను అనుకోలేదు నాకు అప్పుడే కనువిప్పు ఏదో ఈ క్షత్రియ ప్రసంగం వచ్చినప్పుడు ఆయనకి క్షత్రియులంటే ద్వేషం ఎక్కడ తాండ్ర పాపారాయుడు అండి ఎప్పటి మడిది ఎప్పుడో అయింది చరిత్ర కాంధ్ర బాపాయరాయుడు వీరుడు అది నిజమే వీరుడు ఎవళ్ళ మీద వీరుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడానికే వీరుడు కదా విజయనగరం వాళ్ళు బొబ్బిలి వాళ్ళు కొట్టుకున్నారు మొన్న నేను కారు విజయనగరం నుంచి బొబ్బిలు వెళ్ళాను అప్పుడు నాకు గుర్తు వచ్చింది మధ్యలో కారులో కూర్చుంటే గంట గంట అయ్యేప్పటికి విజయనగరం నుంచి బొబ్బిలు చేరుకుంటారు సో వాళ్ళు వీళ్ళు కలిసి పని చేసుకోవాలి కానీ వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నది ఒక చరిత్రని దాంతో మళ్ళీ ఐడెంటిఫికేషన్ ఇదండ ఎవరు చెప్పాడండి కాబట్టి సో బ్రాహ్మణ అనే పదం వచ్చింది కనుక ఆ ప్రసక్తి అలా వచ్చింది అదర్వైజ్ మరో పదమైనా అంతే కాబట్టి బ్రాహ్మణుడు ఆ వ్యక్తిని పురుషార్థ భ్రష్టు చేస్తాడు ఎవణ్ణి కం అంటే ఎవరిని యహ అన్యత్ర ఆత్మన ఆత్మస్వరూప వ్యతిరేకే ఆత్మైవ నవతి ్రాహ్మణ జాతి ఇది తాం యో వేదా సో వాడిని పరాభవం చేయును బ్రాహ్మణ జాతి ఎవరిని ఎవడైతే ఆత్మ అని గుర్తు పెట్టుకుంటాడు ఆత్మ అని గుర్తు పెట్టుకోవడంలో బ్రాహ్మణుడు రావడానికి వీల్లేదు బ్రాహ్మణుడిని పక్కన పెట్టేసి సో ఆత్ అన్యత్ర ఆత్మన అంటే ఆత్మస్వరూపం వ్యతిరేకైన అంటే ఆత్మస్వరూపంలో బ్రాహ్మణ అనేది ఉండదు బయట పెట్టడానికి ఈ మధ్యకాలంలో జరిగే ఈ కుల పోరాటాలన్నీ అంతే కదండి ఉంటే బ్రాహ్మణ బ్రాహ్మణ అని ఇక్కడ బ్రాహ్మణ తీసి పేరు పెట్టండి అయిపోయా బ్రాహ్మణ ఇప్పుడు మొన్న నేను ఒకటి చూశాను ఎవరో ఒక ఆయన ఉంటున్నాడు కంచి ఐలయ్య గారన్నారు ఏమన్నారంటే ఆయన కృష్ణమాదిగా తిరుపతి దేవస్థానంలో ప్రీస్టు కాగలుగుతాడా అని అడిగారు ఎలా కాగలుగుతాడు కాలేడు ఎందుకంటే ఈయన కృష్ణమాదిగా నేను మాదిగని మాదిగని మాదిగని అని ఇక్కడ కూర్చుని అల్లరి చేస్తూ వీళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళ మీద దండయాత్ర చేస్తే ఆయన ప్రీస్ట్ అవుతాడు అవడు ఆయన ఏం చేసి ఉండాలంటే చిన్నతనంలోనే నేను ఈ మాదిగా నేనే ఈ పిచ్చి పక్కన పెట్టి ఇప్పుడు మెళ్ళలో ఓ వేసుకుని ఓ చక్కటి వేదం చదువుకున్న బ్రాహ్మణుని ఒకరిని పట్టుకుని అలా చేసిన వాళ్ళు ఉన్నారు అలా చాలామంది చేశారు ఓ చక్కటి బ్రాహ్మణుని ఒకరిని పట్టుకుని వాటి దగ్గర కొంత వేదం అది చదువుకుని గట్టిగా విభూతో గత నామం గట్టిగా పెట్టుకుంటే సంథింగ్ ఇన్ తిరుపతి హి మస్ హౌ బేకా నేను ఒకసారి బ్రెజిల్ వెళ్ళాను బ్రెజిల్లో నా ప్రసంగం అంతా ఇంగ్లీష్లో ఉండేది ట్రాన్స్లేషన్ పోర్చుగీస్ భాషలో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి అతని పేరు నారాయణ నీ ట్రాన్స్లేట్ చేసేవాడు నేను ఉండబట్టలేక అడిగాను తముడు నీ అసలు పేరు ఏమిటి అడిగాను అంటే పెద్ద్రో అని చెప్పాడు పెద్రో పిఈబీడిఆర్ఓ అతని పేరు పెద్రో కానీ నారాయణ అని పెట్టుకున్నాడు మొత్తం సూక్తాలన్నీ వచ్చు నా వైదికి సూక్తమంచిన పుస్తకం చూశాను అతని చూసి నాకేమిటో కొండ కొండ వ్యక్తిని అంత ఉత్సాహం కలిగింది ఎందుకంటే నేను బ్రెజిల్ వెళ్తే నా పుస్తకం నాకంటే ముందు బ్రెజిల్లో ప్రత్యక్షమ నేను ఉండబట్టలేక మేధా సూక్తం వచ్చినా వచ్చునది చెప్పు అన్న చెప్పాడు అతనికి నామం పెట్టేస్తే తిరుపతిలో ప్రిస్ట్ చేసి పారాయణ ఏమీ సమస్యలే కంచైలయ్య గారు అలా అడిగారు ప్రశ్న ఆ ప్రశ్న సరిగ్గా లేదు నేను ఆయనలో ప్రశ్న అడగాలనుకున్నా సరే ఆయన తిరుపతిలో ప్రిస్ట్ కాలేడు కృష్ణమాదిగా హీ కెనాట్ బికమ్ ట్రూ ఆయన వెళ్తే ఎవరు ఇస్తారండి ప్రిస్ట్ పోస్ట్ ఆయనకేమొచ్చండి ఇవ్వడానికి కెన్ హీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ నువ్వు పాలిటిక్స్ చెప్పు నువ్వు కెన్ హీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ టుడే ఆర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నువ్వు చీఫ్ మినిస్టర్ అవ్వగలడా అవ్వలేడు ఏం చేయాలి తను పార్టీ పెట్టుకోవాలి దాన్ని పెద్దది చేసుకోవాలి ఎన్టీ రామారావు గారు లేకపోతే ఉన్న పార్టీలో చేరిపోవాలి కాంగ్రెస్ పార్టీలోనో ఏదో పార్టీలో పవర్లోకి రాబోయే పార్టీ ఏదో జాగ్రత్తగా అంచనా వేసుకుని దాంట్లో చేరిపోయి దాని లీడర్ అయిపోవాలి అయిపోతే చీఫ్ మినిస్టర్ ఉంటాడు అది చేయను ఇది చేయను నేను మాదిగను నన్ను చీఫ్ మినిస్టర్ చేయమంటే ఎలా చేస్తాను చేయను కాబట్టి నువ్వు ఆ మాదిగా మాట డ్రాప్ చేయి యూ యూ యూ మెర్జీ విత్ సంథింగ్ అండ్ బికమ్ ది హెడ్ ఆఫ్ ఏ పార్టీ దాని యూ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆ ఆ మాటను డ్రాప్ చేయి డ్రాప్ చేసి చక్కగా వేదం ఏదో చదువుకోండి ఇప్పుడు వేదమే చదువుతాడు అయిపోయింది ఉత్సాహం చిన్న వయసులో చేయాలి ఆ పని చేసే పని ఏదో చదువుకుని అయితే ఇప్పుడైనా కొద్దిగా గొప్ప వేదాంతం నాలాంటి పూటకాడ వెనకాల తిరిగి కొద్దిగా గొప్ప వేదాంతం చదువుకుని కొంచెం విభూతీది పెట్టుకుని ఓ శివరాత్రి నాడు సన్యాసం తీసుకుంటే మా బ్రహ్మ విద్యా కుటీరిని తర్వాత పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ హ్యావ్ టు డూ దాట్ అంతేగాని ఇది చేయక అది చేయక మాదిగా అని ఒక పేరు పెట్టుకుని అప్పుడు ఏమైపోతుంది ఆత్మ అంటే మాదిగా నాన్ మాదిగా ఏమవుతారు అనాత్మ అయిపోతారు అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు ఈ సంకుచితం చేసి పెట్టేస్తారు అది సంక సరిపడిందండి ఎవరో వ్యక్తుల గురించి చెప్పానని మీరు అనుకోవద్దు వీళ్ళు వ్యక్తులు కాదు వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కదా టీవీలో వచ్చిన ప్రోగ్రామ్ను నేను దృష్టాంతంగా చెప్పాను కాబట్టి సో ఆత్మైవ నభవతి ఇయం బ్రాహ్మణ జాతి వీడు అన్యత్ర ఆత్మనో వేదా అరే మనవాడు కాదురా అన్నాడు అనుకోండి అంటే ఆత్మ కాకుండా పోయాడు ఈ బ్రాహ్మణుడు మనవాడు కాదు అని మీరు ఎప్పుడైతే అనేశారో ఆత్మ కాకుండా పోయాడు దీన్ని మీరు రివర్స్ చేసి చెప్పండి నేను బ్రాహ్మణుడను ఏమండి బ్రాహ్మణుడను అని పెట్టుకుని విభూతేది గట్టిగా పెట్టుకుని మడిబట్ట శంకర భాష్యం పాఠం చెప్తాడు ఈ మంత్రమే పాఠం చెప్తాడు ఈ మంత్రమే ఎలా చెప్తాడు పాఠం సో పాఠం చెప్పడం ఈ పాఠం చెప్తుండగా అయా పాలు అంటూ వస్తాడు పాలు పట్టుకుని వస్తాడు పాలు పట్టుకుని వస్తే ఈయన ఏమంటాడంటే అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు ఏమో పాలు తీసుకొచ్చావు రా కూర్చో ఏదైనా నేను పాఠం చెప్తున్నాను వేదాంత పాఠం ఏమన్నా రెండు ముక్కలు విని వెళ్ళు కాఫీ తాగి వెళ్ళు అంటాడా లోపలికి రమ్మంటాడా అండవు అక్కడ పెట్టి వెళ్ళంటాడు అక్కడెందుకు పెట్టడం లోపలికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళచ్చు కదా లోపలికి రాకూడదు ఏమి సర్వాత్మభావం దాంట్లో సర్వాత్మభావం ఏమున్నది కాబట్టి ఎందుకని నేను బ్రాహ్మణుడను అని మీరు అనేస్తే అది నేను అంటే ఆత్మ ఆత్మకి మీరు పెట్టుకునే గుర్తుకి నేను ఎప్పుడైతే మీరు ఆత్మకి గుర్తులో బ్రాహ్మణ అని పెట్టేశారో ఇంకా బ్రాహ్మణుడు కానివాడు ఏమైపోతాడు అనాత్మ అయిపోతాడు వాడు పరాయి అయిపోతాడు కాబట్టి వాడు లోపలికి రాకూడదు వాడు బయటే ఉండాలి పాఠం మటుకు సర్వం కల్గడం బ్రహ్మాండడు ఇది దీని స్వామి రామతీర్థం ఏమన్నా అంటే దీస్ గైజ్ కన్వర్టెడ్ ద శృతి ఇంటూ ఏ డెడ్ లెటర్ శృతి డెడ్ లెటర్ అయిపోయిందా లేదా ఆత్మయ సర్వము అనంత మీరు ఈ డివిజన్ని పాటిస్తే ఆత్మయ సర్వము అనే మాట ఏమైంది డెడ్ లెటర్ అయింది స్మృతి అని ఉంది స్మృతిలో కులం వేరే చెప్పారని వీళ్ళు సో శృతి ముఖ్యమా స్మృతి ముఖ్యమా కాబట్టి ఎం చేశావు స్మృతిని కొట్టుకుని శృతిని డెడ్ లెటర్ కింద మార్చిపెట్టారు అని స్వామి రామతీర్థ నిప్పులు గక్కాడు ఆయన ఈ టాపిక్ మీద మీరు చదివితే తెలుస్తుంది కాబట్టి ఆత్మకంటే భిన్నంగా బ్రాహ్మణ జాతి గలదు ఆత్మ అంటే మనవాడు నేను నావాడు ఆత్మ ఎప్పుడైతే ఇయం బ్రాహ్మణ జాతి ఆత్మైవ నభవతి అని అనేశారో మీరు अब आधा एवड़ते भावस्ो यहाद इमरा दध्याण जाति अनात्मस्वरूपेण पश्यती अवड़ते आत्मगंट भिन्न ब्राह्मण जाति भावना चाड़ो वेद వాడిని ఆ బ్రాహ్మణ జాతి పరాభవిస్తుంది పరాభవిస్తుంది అంటే వాడిని సంకుచితున్ని చేసేస్తుంది ఎందువల్ల అంటే వాడు అపరాధం చేశాడు ఏమిట అపరాధం అనాత్మస్వరూపేణ మాం పశ్యతి ఇది అపరాధ నేను బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కూడా ఆత్మలోనే ఉన్నాడు కానీ ఆత్మయంలో అంతర్గతమైన బ్రాహ్మణుణ్ణి వీడు అజ్ఞానం చేత ఆత్మ నుంచి బయటికి విసిరేసిన కారణంగా ఈ అపరాధం వాడు చేసిన కారణంగా వాడు ఏం చేస్తాడంటే పరాభవిస్తాడు రావణాసురుడు విభీషణుణ్ణి నువ్వు నా తమ్ముడు కావు నువ్వు లంకావాసివి కావు నిన్ను బహిష్కరిస్తున్నాను అని తమ్ముడు అనే దాని నుంచి లంక అనే దాని నుంచి బయట పారేశాడు తీసుకెళ్ళి బహిష్కరించడం అప్పుడు విభీషణుని ఏం చేశాడు ఆ లంకని ఆ రావణాసురుణ్ణి పరాభవించాడు ఇది కథ కథలా ఉంటుంది జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఎవరెవరిని వీడు పరాయి వాడని అంటారో వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని పరాభవిస్తారు దేవీళ్ళు దేవీళ్ళు లిమిట్ యు పరాభవించడం అంటే మిమ్మల్ని లిమిట్ చేసి పెడతారు మిమ్మల్ని ఎప్పుడైతే లిమిట్ చేశారో మీకు పురుషార్థమేం మిగిలింది పురుషార్థమేం మిగలేదు ఎందుకంటే ఆత్మయే సర్వము అనేది పురుషార్థం అవుతుంది ఆ పురుషార్థం నుంచి వీడు బహిష్కృతుడైపోతాడు కాబట్టి నేను నేను అన్నా నేను ఉన్నాను అన్నా ఒకటే అది గుర్తు పెట్టుకునేది నేను అనే గుర్తు మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారు అది సక్రమంగా చూసుకోవాలి ఓ దేహం మీద పెట్టుకోకూడదు ఆ దేహము ఆ మనస్సు కలిసి ఒక మూర్తి అని ఆ మూర్తి మీద పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఇవ ఇలాంటి దోషాలే వస్తాయి మీరు ఆ నేనుని శుద్ధమైన నేనుగా పట్టుకోవాలి నేను అంటే శుద్ధమైన తెలివి నేను చిన్మయుడను చిన్మయ సత్ అది నా స్వరూపము చిన్మయ సత్ అంటే తెలివియే స్వరూపముగా కలిగిన ఉనికి అది నేను అని అక్కడ పెట్టుకోవాలి గుర్తు ఎప్పుడైతే నేను చిన్మయ సత్ నేను అని గుర్తు నాకు మీరందరూ చిన్మయ సద్ రూపంగా కనపడతారు దేవుడు కూడా చిన్మయసత్గా కనపడతారు అంటే ఇదంతా కూడా ఒకే చిన్మయస్సత్ ఉపాధుల్ని బట్టి నేను అనే చిన్మయసత్ నువ్వు అనే చిన్మయస్సత్ దేవుడు అనే చిన్మయసత్ ఉపాధుల్ని బట్టి వచ్చింది ఉపాధి సత్యమా మిథ్య మిథ్య కాబట్టి చిన్మయసత్ ఒక్కటి అని జ్ఞానం ఆ సాక్షాత్కారంలో వీడు కృతార్థుడైపోతాడు కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక స్ఫటికం ఉంటుంది స్ఫటికం అంటే అది స్వచ్ఛంగా ఉంటుంది తెలుపు కూడా కాదు స్వచ్ఛంగా ఉంటుంది స్ఫటిక స్ఫటికం ఆ స్ఫటికం పక్కన తెల్లటి పువ్వు పెట్టారనుకోండి అది తెల్లదిగా కనపడుతుంది ఎర్రటి పువ్వు పెట్టారనుకోండి ఎర్రదిగా కనపడుతుంది నల్లటి పువ్వు పెడితే నల్లదిగా వాస్తవంలో అది తెల్లది కాదు ఎర్రది కాదు నల్లది కాదు అది స్వచ్ఛమైన స్ఫటికం అంటే కాబట్టి ఆత్మచైతన్యము అట్టిది అది ఒక రూపంలో కనపడుతుంది ఇంకో రూపంలో కనపడుతుంది ఇంకో రూపంలో కనపడుతుంది రూపాలు మారే ఉపాధులు మారే కనుక కానీ వాస్తవంలో ఆత్మచైతన్యము ఒక్కటియే ఇప్పుడు అయామునుందనుకోండి అహమస్మి అది చిన్మయసత్ ఇప్పుడు ఈ చిన్మయస్సత్ సర్వవ్యాపకమై ఉన్నది ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడు చెన్మయస్సత్ చిన్నపిల్లవాడికి తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుందా ఏమిటి తెలుస్తూ ఉంటుంది తన సత్త తెలుస్తూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఏం శుద్ధంగా శుద్ధంగా నేను బ్రాహ్మణుడిని వాడు క్షత్రియుడు అలా తెలియడం కాదు శుద్ధంగా మీకేం తెలుస్తూ ఉంటుంది మీ సత్త మీకు శుద్ధంగా తెలుస్తూ ఉంటుంది నా సత్త నాకు శుద్ధంగా తెలుస్తూ ఉంటుంది ఓ కుక్క ఉంది ఆ కుక్కకి తెలుస్తూ ఉంటుంది తన సత్త కుక్కకి తెలుస్తూ కాబట్టి సత్తయ్యి ఉండుట ఆ సత్త తనంత తానుగా తెలుసుకుంటూ ఉండుట అనేది మనందరిలో సమానంగా ఉండదు అదే సచిత్ ఆ సచ్యత్ మనందరిలో సమానంగా ఉండాలి ఆ సచ్యకి పిల్లవాడి దేహం జోడిస్తే పిల్లవాడు అయింది పెద్ద మనిషి దేహం జోడిస్తే పెద్ద అయింది కుక్క దేహం జోడిస్తే కుక్క నక్క దేహం జోడిస్తే నక్క కానీ అవడానికి మాత్రము ఒకే సర్చి తెలియదు ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్పారు ఇది ఎలాగంటే చైనా సీ ఇండియా సీ అరేబియా సిపాన్ సీ బ్రిటిష్ సి సి అంటే సముద్రం ఏమండి ఇప్పుడు ఒకే సముద్రం ఈ ఒకే సముద్రము చైనా సి అంటాడు చైనా సిలా అయింది అది పక్కన చైనా ఉండబట్టి చైనా సి పక్కన ఇండియా ఉంటే ఇండియా సి పక్కన అరేబియా ఉంటే అరేబియా సి ఈ పక్కనున్నదా అని పేరుని మీరు సీకి నెత్తి మీద వేస్తే అది భిన్న భిన్నాలుగా భాషిస్తుంది అవడానికి అది ఒకటే సి సి అంటే సముద్రం అండి చైనా సి అని అలా అంటారు కదా ఆత్మచైతన్యం కూడా తిరిగి దీనికి ఇంకో దృష్టాంతం రామాతీర్థ దృష్టాంతం అయాం బ్రాహ్మణ అన్నాడు క్షత్రియ అయాం క్రిస్టియన్ అయాం డచ్ మ్యాన్ అయాం బ్రిటిషర్ వీటన్నిటిలోనూ అయామ్ ఈస్ ది కామన్ ఈ అయామ్ అసీ వంటిది చైనా సి అరేబియా సి బ్రిటిష్ సి అన్నట్టుగా అయాం ఈస్ ది కామన్ ఆ అయాం ఎలా కాబట్టి అయాం యొక్క యథార్థ స్వరూపము ఆత్మ పరమాత్మ తర్వాత ఇంకొకటి ఆ పరమాత్మ ప్రత్యగాత్మ అని ప్రత్యగాత్మ అంటే తన లోపలి ఆత్మండీ అయితే తన లోపలి ఆత్మ ఒకటి తన బయట ఆత్మ ఇంకొకటి రెండు ఆత్మలు వచ్చాయా బయట ఆత్మకి పరమాత్మ అని వైకుంఠంలో ఉంటాడంటారు పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు చెప్పివాడికి వినీవాడు లోపువ ఏదో చెప్పుకుంటూ పోతాడు అరే వినీవాడి హితాన్ని కోరి చెప్పాలి కానీ వినేవాడికి కాలక్షేపం చేయడం కోసం చెప్పకూడదుగా పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు ప్రత్యేగాత్మ తన లోపల ఆత్మ ఈ తన లోపల ఆత్మ బయట ఉండే ఆత్మ రెండు ఆత్మలు వేరెందుకయ్యాయో తెలిసినా ఈ తను దేహం మీద గుర్తు పెట్టుకోవడం చేత అయ్యాయి ఈ దేహం మీద గుర్తు పెట్టుకోకపోతే దేహం మిథ్యా తెలుసుకుంటే తన లోపల ఆత్మయే పరమాత్మ అని కాబట్టి ఆత్మ అద్వితీయము రెండవది లేనిది ఓ మహారాజు నిద్రపోయేట నిద్రపోతే ఆ నిద్రలో ఆయనకి తాను ఒక బిత్సగాడు అని కాలు వచ్చింది చూడండి అయ్యో నేను బిచ్చగాడిని అయిపోయాను నేను బిచ్చగాడిని అయిపోయానని దుఃఖిస్తున్నాను ఆయన ఆ దుఃఖం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఆయన నేను విచారణను దుఃఖించిన కారణంగా ఆయన యొక్క ప్రభుత్వానికి ఆయన మహారాజు చక్రవర్తి హోదా లోటు వచ్చిందా రాలేదు ఆయన ఏం చేయాలంటే నేను కలగంటున్నాను అని తెలుసుకుని నిద్ర నుంచి కళ బయటపడితే చాలు హియాస్ టు సీ ది డ్రీమ్ యాస్ ది డ్రీమ్ ఎప్పుడైతే కళ కలగా తెలుసుకున్నాడో కల కలయని తెలుసుకున్నాడో అప్పుడు ఏమైపోతాడు చక్రవర్తి అయిపోతాడు ఎందుకంటే స్వతహాగా చక్రవర్తియే అయి ఉన్నాడు అదేవిధంగా మానవుడు కూడా ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆ పరమాత్మయ్యి ఉన్నాడు వీడు ఒక జీవితము అనే ఒక స్వప్నాన్ని గంటున్నాడు జీవితం ఏదైతే అనుకుంటున్నాడో అది ఒక స్వప్నము మనం చూసాం కదా మాండూక్యంలో సో ఈ స్వప్నంలో వీడు ఈ మూర్తిని వేసుకుని నేను ఫలానా ఫలానా ఫలానా అనే ఫిక్స్ చేసుకుని ఆ మూర్తిని తనపై ఆరోపించి కూర్చున్నాడు మహారాజు కలలో నేను బెగ్గరని అనుకున్నట్టుగా వీడిప్పుడు ఏం చేయాలంటే లోపల నుంచి తన శక్తినంతని కూడగట్టుకుని ఆ శక్తితోటి ఈ డివిజన్స్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది భేదములను అన్నిటినీ కూడా త్రోసిపుచ్చి పంజాబీ మద్రాసీ ఇత్యాది భేదములను పురుష స్త్రీ ఇత్యాది భేదములను మనిషి పశువు దేవత ఇత్యాది భేదములను జీవుడు ఈశ్వరుడు అనే భేదములను ఈ సకల భేదములను కూడా తునాతునతలు చిన్నాభిన్నం చేసి పారేసి తనలో ఉన్నటువంటి శంక అయ్యో అలా చేసేస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అంతా ఏకమంటే మరి ఇంతకాలం నుంచి వీళ్ళు ఏదో చేస్తున్నారు దానికి ఎవరైనా తేడా వస్తుందేమో అని శంక పెట్టుకుంటే అది ఎలాగంటే మహారాజు నేను చక్రవర్తిని అనేసుకుంటే ఈ బిచ్చదానం పోతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఆ శంకని త్రోసిపుచ్చే వీక్నెస్ ఉంటుంది మైండ్లో ఇవన్నీ మనస్సుకి ఒక వీక్నెస్ నిర్మాణం చేసి పెడతాయి నువ్వు నువ్వు పాపివి అన్నారనుకోండి వాడు వాడు బతుకంతా కూడా వీక్ అయిపోతాడు చూడండి సంధ్యావందనం అంటే ఏమిటి అర్ఘ్యప్రధానం సూర్యుడికి అర్ఘ్యమనిచ్చుట గాయత్రి జపము ఈ రెండు సంధ్యావందనం దీనికి మనవాళ్ళు ఏమి పెట్టారు పొగలు చేసిన పాపం రాత్రిపోతుంది రాత్రి చేసిన పాపం పొగలు పోతుంది అని పెట్టారు వీడు గాయత్రి సరిగ్గా చేయడు అర్ఘ్యపదానం సరిగ్గా ఇవ్వడు ఎప్పుడు ప్రాశ్చిప్త ఆర్ఘ్యమే టైంకి అర్ఘ్యం ఇవ్వడం ఇది మాత్రం బాగా చేస్తాడు పొగలు చేసిన పాపం రాత్రిపోతుంది రాత్రి చేసిన పాపం పొగలు పోతుంది అని ఇది మాత్రం పక్కాగా చేస్తూ ఉంటాడు అసలు ప్రారంభంలోనే భూతాలు దయ్యాలు విషేదాలు దూరంగా ఉండండి బాబోయ్ నేను సంజ్యావనందనం చేస్తున్నానంటాడు వీడు సంజావనందనం చేస్తుంటే అవన్నీ దూరంగా ఎందుకు పోవాలండి అలా మొదలు పెడతాడు మొదలుపెట్టి నేను చూశాను ఇది అందుకోసం చెప్తున్నా సో అంచేతనే ఎవరైనా మటువు కనపడితే రే తమ్ముడు నువ్వు అర్ఘ్యప్రదానము గాయత్రి బాగా చేసుకుంటూ ఉండని సలహా చెప్తూ ఉంటాను నేను పొగలు రాత్రి పొగలు పాపం రాత్రిపోతుంది రాత్రి పాపం పొగలు పోతుందని మీరు ఒక సంవత్సర కాలం శ్రద్ధగా నిష్టగా మీరు అలా చేస్తే ఆ సంవత్సరం ఎప్పటికి మీరు ఏం ఫిక్సేషన్లో పడిపోతారో తెలుసున్నా మీరు మన బతుకులో పాపాలు చాలా ఉన్నాయి బాబు అయినా ఫిక్సేషన్లో పడిపోతారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పరిస్థితి నాకు అర్థం కాదు ఎవడనైనా అడుగుదామంటే వాడు ఓపెన్ మైండ్ లేనివాడిని మీరేం అడుగుతారు వాడు ఫిక్స్ అయి ఉన్నారు వాడు మీకేం చెప్తాడు ఇది ఆర్థడాక్స్ పీపుల్ అదొక ఛాంద ఉంటారు వాళ్ళు దేన్ని విమర్శ దేన్ని ఓపెన్ మైండ్తో పరిశీలించరు ఎదరవాడిని పరిశీలించనివ్వరు వాళ్ళు మూర్ఖంగా ఉంటారు ఎదరో వాళ్ళు కూడా అదే మూర్ఖంలో ఉండిపోవాలంటారు ఆ మూర్ఖానికి పాండిత్యము అని పేరు పెట్టుకుంటారు ఈ రకమైన బలహీనతలని మీరు తునాతునతలు చేసి త్రోసిపుచ్చేయాల్సి ఉంటుంది బలహీనత శంక అనేదాన్ని దగ్గరికి రానివ్వకూడదు మహోత్సాహంతో పూర్ణమైన శక్తిని కూడగట్టుకుని ఈ అహమస్మి అయాం చుట్టూ మీరు పెట్టుకున్నటువంటి ఎన్ని భావాలైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పూర్తిగా మీరు తిరస్కరించి ఆ మూర్తి నుంచి మీరు బయటపడిపోండి బయటపడిపోతే ఈ ప్రత్యేగాత్మయే పరమాత్మ మీరు తెలుసుకుని కృతార్థమైపోతారు అప్పుడు ఆత్మయే సర్వము అని మీకు తెలిసిపోతుంది దీనికి స్వామి రామతీర్థ దృష్టాంతం ఇక్కడ మరి ఆ దృష్టాంతం నేను వివరిస్తాను మీరు ఆలోచించండి ఇప్పుడు బండరాయి ఉంటుంది ఈ బండరాయిని ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళాలనుకోండి తోసుకెళ్ళాలనుకోండి ఒకడు తోస్తే కదులుతున్నది కదదు పది మంది తోస్తే కదులుతుంది కానీ ఒక పెద్ద గుణపం ఒకటి తీసుకుని ఆ గుణపాన్ని బండరాయికి అడుగున పెట్టి ఆ గుణపానికి కొనలాగా ఒక ఫల్క్రం అంటారు అడుగున ఒక చిన్న బండరాయి ఫిక్స్ చేయాలి ఫల్క్రమ్ అని పెట్టి ఇలాగంటే ఇంతటి బండరాయి అవతలికి వెళ్తుంది అంటే ఒక చిన్న ఫల్క్రం పెట్టుకుని మీరు పెద్ద బండని ముందుకు తోసుకుంటూ పోవచ్చు ఈ ప్రిన్సిపుల్ని లేబర్ ప్రిన్సిపుల్ అది లేబర్ కింద యాక్ట్ చేసుకుని అడుగున పెట్టి లేబర్ కింద యాక్ట్ చేస్తే మామూలుగా పది కేజీలు ఎత్తగలిగిన వాడు తొయ్యగలిగిన వాడు ఈ ఫలక్రం ఉన్నట్లయితే ఆ ఫలక్రముని ఆ రాడ్ ఆ లేవరు పరిస్థితిని బట్టి వెయ్యి కేజీల రాయిని అట్టు పోసేయగలుగుతాడు ఆర్కిమెడీస్ కనిపెట్టాడు ఆర్కిమెడీస్ చేసి ఏమైనా ప్రూవ్ చేసాడంటే మొత్తం భూగోళాన్నంతని తొయ్యగలవా అని ఒక ప్రశ్న వేశాడు అంటే ఆయన అన్నాడు సరైన ఫలక్రం కనుక దొరికితే నేను మొత్తం భూగోళాన్నంత నీ తుసేయగలను అని చెప్పాడు సో ఆ రకంగా మీరు నేను అనే గుర్తు పెట్టుకునేది ఒక దేహానికి నేను అని గుర్తు పెట్టుకుంటే నేను రోగిష్ఠి వాడిని అనుకుని బతకాను బతుకంతా నేను రోగిష్ఠివాడిని ఏమన్నా ఇంకా బతుకంతా రోగిష్ఠి ఎందుకంటే నడ్డికో కాలుకో చేతికో ఏదో రోగం ఉంటూనే ఉంటుంది ఓల్డ్ అంబాసిడర్ కార్లాగా అయిపోయింది దేహం దీనికి ఇంకా దీనికేమీ శోభ ఏమీ లేదు ఏదో ఓ తైలవో మందో అరకో ఏదో హోటల్లో నిం ఉండడం ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండడం నేను నడిపిస్తూ ఉండడం ఇది నడిచినంత దీని మీద నేను అని గుర్తు పెట్టుకుంటే వాడి జీవితం అంతా దీని మీద బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని గుర్తుపెట్టుకుంటే వాడు విశాలమైనటువంటి ఆ సర్వ ఆత్మ సర్వులు ఆత్మస్వరూపులే ఆ జనతా జనార్దం నుంచి విడిపోయి అలా కుంచుకుపోయి బిక్కు బతకాల్సి ఉంటుంది నా బ్రాహ్మణత్వానికి ఎక్కడ భంగం వస్తుందో నా క్షత్రియత్వానికి ఎక్కడ భంగం వస్తుందో నేను కట్టుకున్న మడి ఎక్కడ చెడిపోతుందో అని బిక్కుబిక్కుబంటూ బతకాలి ఈ వీక్నెస్ని ఈ బలహీనతని ఈ శంకని మీరు ఎప్పుడైతే నిరాకరిస్తారో అప్పుడు సర్వము ఆత్మయే అని మీకు తెలిసిపోతుంది పరమాత్మ హీ సర్వేషామాత్మా అందరి యొక్క హీ అంటే ఎందువలనగా సర్వేషాం ఆత్మ అందరి యొక్క స్వరూపము అని అర్థం ఆత్మ అంటే స్వరూపము పరమాత్మయే మీ లోపల ఉంది ఆత్మ దాన్ని ప్రత్యేక ఆత్మ అంట లో మీ లోపలి ఆత్మ అది మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి ఆత్మ అంటే సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి కానీ ప్రత్యేక ఆత్మ అంట దేహాన్ని ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని అహంకారాన్ని ఆ మూర్తిని మీరు త్రోసిపుచ్చి శుద్ధ చైతన్యం మీద ఆత్మాను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మీరు అలా శుద్ధ చైతన్యం మీద ఆత్మాను గుర్తుపెట్టుకుంటారో మీ ఆత్మకి ఇంకొకటి ఆత్మకి ఇంకొకటి ఆత్మకి తేడాయే ఉండదు అందరి ఆత్మ ఒకే ఆత్మ అది ఏ పరమాత్మ పరమాత్మహి సర్వేషాం ఆత్మ ఇది అధ్యాత్మ విద్య కాబట్టి మీ లోపల పరమాత్మయే ఉన్నాడు మీ లోపల పరమాత్మయే ఉన్నాడు అంటే కానీ మీ లోపల పరమాత్మయే ఉంటే మీకు పరమాత్మలాగా కాకుండా చిన్న ఆత్మలాగా కనపడుతున్నాడు సపరేట్ ఆత్మలాగా కనపడుతున్నాడు ఎందుకో తెలుసిన కేవలము మీరు ఆ చుట్టుముట్టు ఉండే ఉపాధిని చూస్తున్నారు తప్ప ఆ ఉపాధిలో ప్రకాశిస్తున్నది ఏది తెలుసుకోలేకపోతున్నారు కనుక ఇప్పుడు ఆకాశం ఉన్నది మహాకాశం ఉన్నది ఏమండి వీడు మట్టి ముద్ద తీసుకున్నాడు మట్టి ముద్ద తీసుకుంటే మట్టి ముద్ద ఉంది మహాకాశం ఉన్నది ఏమండి అంతే కదా ఉంటా ఈ మట్టి ముద్దని ఆ మెత్తటి మట్టి ముద్ద దాన్ని వ్రేళ్లతోటి జాగ్రత్తగా సర్దుబాటు చేసి మధ్యలో దాని పొట్టలో ఓ గొయ్యిలాగా పెట్టి దానికి ఒక మెడ వచ్చి ఇట్లా చేశాడు ఇప్పుడు అదేమైంది ఘటమైంది ఘటం కాలేదు మట్టి ముట్ట మట్టి ముద్దలాగే ఉంది కానీ ఆ రూపానికి ఘటమని మనం పేరు పెట్టుకున్నాం ఆచారంభం వికారం నామధేయం సో పేరు పెట్టుకున్నాం ఇప్పుడు ఏమైందో తెలిసినా మీరు ఎప్పుడైతే ఘటమని పేరు పెట్టారో అంతకుముందు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఒకటే ఆకాశం ఉంది అఖండ ఆకాశం ఇప్పుడు ఏమైంది అఖండ ఆకాశము ఉన్నది బుల్లి ఆకాశం ఒకటి వచ్చింది ఈ బుల్లి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అఖండ ఆకాశం నుంచి వచ్చిందంటే వాడు భక్తుడైనాడు మొత్తానికి అఖండ ఆకాశం నుంచే వచ్చిందనాలి అంటే అఖండ ఆకాశంలో ఒక మొక్క సెపరేట్ అయ్యి బుల్లి ఆకాశము వచ్చింది అని చెప్పాలి అలా చెప్తారు విశిష్టాద్వైతే అఖండ ఆకాశంలో ఒక మొక్క విడిపోయి ఘటాకాశం అయింది అని చెప్తారు అబ్బే అఖండ ఆకాశం ఎలా ఉందో అలాగే ఉంది మీ దృష్టి మీరు కంటితో చూసి మీరు సత్యాన్ని పరిశీలించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వివేక బుద్ధితో ఆలోచించి మీరు ప్రయత్నం చేయట్లేదు మీరు వివేక బుద్ధితో ఆలోచిస్తే అరే మట్టి ముద్ద మట్టి ముద్దలాగే ఉంది అఖండాకాశం అఖండా ఆకాశంగానే ఉంది అని తెలుసుకుంటారు కానీ మీరు బుద్ధిని పక్కన పెట్టేసి కన్ కంటి మీద కన్ను చూపించేటువంటి దాని మీదనే మీరు ఫోకస్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది అఖండా ఆకాశం కానీ మర్చిపోయారు ఘటం మీద వచ్చేసింది ఫోకస్ దాంతో ఘటా ఘటం సత్యం అనే ఒక భ్రమ కూడా మీకు నిర్మాణమై ఉన్నది దాంతో ఘటం సత్యమైతే ఘటాకాశము కూడా సత్యమే కాబట్టి ఈ చిన్న ఆకాశము సత్యము ఇది మహాకాశం నుంచి విడివడి ఉన్నది అని మీరు అనుకుంటున్నారు మీ యొక్క ఆత్మ కూడా అట్టిది కాబట్టి మీరు దేహాన్ని ఫోకస్ పెట్టుకుని నా ఆత్మ పరమాత్మ కాదు అని మీరు అనుకోవాలి తప్ప ఈ దేహం మీద ఫోకస్ పోతే మీ ఆత్మయే పరమాత్మ అని స్పష్టమైపోతుంది అక్కడికి బ్రాహ్మణ సంగతి పూర్తయింది తథ క్షత్రం క్షత్రియ జాతి ఈ బ్రాహ్మణ జాతికి చెప్పి బ్రాహ్మణ జాతికి చెప్పిన చర్చయే మీరు క్షత్రియ జాతికి కూడా చెప్పండి ఆ రెండు ఉపలక్షణం అంటారు ఆ రెండు చెప్పి సో ఇప్పుడు మగపెళ్లి గారిని భోజనానికి పిలుస్తారు మగపెళ్లి గారికి భోజనానికి పిలిస్తే కానీ వెళ్ళరు పక్క ఇల్లే భోజనం పక్కిల్లే కానీ వాళ్ళు వచ్చి పిలవాలి సన్నాయి మేడంతో సహా వచ్చి పిలుస్తారు సన్నాయి మేడం బియ్యపురాలు గారు బియ్యంకుడు గారు వస్తారు వచ్చి బొట్టు పెడతారు బియ్యపురాలని పిలుస్తారు బియ్యంకుడిని పిలుస్తారు పిలిచి వెళ్ళిపోతారు అప్పుడు అందరూ భోజనానికి వెళ్తారు బియ్యపురాలు బియ్యంకుడే వెళ్ళి మిగతా వాళ్ళందరూ పస్తూ ఉండరు అందరూ భోజనానికి వెళ్తారు ఎందుకంటే వీళ్ళిద్దరినీ పిలిస్తే అందరినీ పిలిచినట్టే దీన్ని ఉపలక్షణము అంటారు ఉప అంటే చుట్టుముట్టు ఉండడం వాళ్ళిద్దరినీ పిలిస్తే అందరినీ పిలిచినట్టు ఎలా అవుతుంది వీళ్ళందరూ వాళ్ళిద్దరు చుట్టూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ పిలిస్తే వీళ్ళందరినీ పిలిచినట్టు అందరూ భోజనానికి బిల్లబిల్లా ఆడితే వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ వెళ్ళినా వెళ్ళకపోయినా వీళ్ళందరూ వెళ్ళిపోతారు వీళ్ళిద్దరూ సవకాశంగా అలాగే బ్రహ్మక్షత్ర అనేస్తే మొత్తం మానవ జాతం వచ్చేసింది ఇంకా మరి మిగతా మానవ జాతం చెప్పలేదని మీరు అనుకోద్దు సకల ప్రాణులు వచ్చేసాయి సో తధాలోకా అంటే మంత్రం ఉంది మంత్రాన్ని కొంచెం వస్తారంటే బాగుంటుంది క్షత్రం తం పరాదాత్ యోన్యత్ర ఆత్మన క్షత్రం లేదా ఇప్పుడు ఆత్మన క్షత్రం సంధి అవదు అవలా విడిగానే అట్టేపెట్టి చెప్పాల్సి ఉంటుంది ఓకేనండి సంధి అవదనమాట విసర్గకి క్షాపక్కనున్నప్పుడు సంధ్యవదు లోకాస్తంపరాదుాత్మన లోకాన్వేద ఇది చాలా మంచి మాట అండి ఇప్పుడు స్వర్గలోకము పైనుంది నేను ఇక్కడ ఉన్నాను నేను అంటే ఆత్మ కాబట్టి వీడు నేను ఎక్కడ ఉన్నాను స్వర్గలోకం పైన ఉంది అంటే వీడి నేను గుర్తు ఎక్కడ పెట్టుకున్నట్టు ఆ దేహం మీద పెట్టుకున్నాడు అయితే కర్మ చేసే కర్త కనుక ఆ మూర్తి ఒకటి చూడండి భావనామయమైన మూర్తి దాని పెట్టుకున్నాడు నేను అనే గుర్తు ఆత్మ అనే గుర్తు దాంతో స్వర్గం ఎక్కడుంది ఉంది పైన ఉంది ఎక్కడ వీడికి అది కావాలి ఎందుకంటే సుఖాన్ని కోరతాడు ఎక్కడ సుఖం ఉంటే దాని స్వర్గం వీడు ఉన్న చోట స్వర్గం లేదు వీడు పాతకొప్పలో ఉంటాడు అగ్నిహోత్రాలే మొత్తం రూమంతా అగ్నిహోత్రాలే ఆక్రమించి ఉంటాయి వీడు ఒక మూల కాలక్షేపం చేస్తూ ఉంటాడు స్వర్గం పైన ఎక్కడ ఉంది ఆత్మ ఎక్కడుంది స్వర్గం బయట ఉన్నది ఇప్పుడు ఆ స్వర్గం వీడిని పరాభవించేస్తుంది ఎందుకో తెలిసిన నాకు ఆ స్వర్గం కావాలి స్వర్గం కావాలి స్వర్గం కావాలి ఆ స్వర్గం కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇదేనండి పరాభవం ఇంతకంటే పరాభవం ఏముంటుందండి స్వర్గం కావాలంటే జ్యోతిష్ఠోభం చేయాలి జ్యోతిష్ఠోమం చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి వేదం చదువుకోవాలి ఋత్వృత్తులను పట్టుకోవాలి డబ్బులు చందా వసూలు చేసుకోవాలి డబ్బులు కూడా చందాయో మళ్ళా వీళ్ళని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకోవాలి నేతి డబ్బాలను తెచ్చుకోవాలి చెక్క పేళ్లను తెచ్చుకోవాలి పుల్లల్ని తెచ్చుకోవాలి ఇలాగ వీడు మళ్ళా గుల్లాలు పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాడు దేనికోసం స్వర్గం కోసం ఎందుకని వీడిని స్వర్గం అంతల్లా హింస పెట్టేస్తుంది ఈ స్వర్గం అంటే ఆ స్వర్గం ఆత్మ కంటే బయట ఉంది అది ప్రారంభం కావండి సపోజ్ యషాన్నోయం ఆత్మాయం మా ఈ ఉన్నదండి ఎవరరా మీరు చూశారా తెలుసుకున్నారా మీరు యశాన్నోయం అయం లోక ఈ మా ఆత్మ ఉన్నదే ఇదే స్వర్గలోకము అన్నాడనుకోండి ఇప్పుడు స్వర్గలోకం వాడిని పరాభవించమనని చూద్దాం చూద్దాం పరాభవించమనండి కాబట్టి ఎప్పుడైతే లోకాన్ని స్వర్గలోకాన్ని నీ బయట పెట్టావో అది నిన్ను పరాభవిస్తుంది తర్వాత యోన్యత్రాత్మన దేవాస్తం పరాదు యోన్యత్రాత్మన దేవాన్ వేద నేను ఒకసారి అమర్నాథ్ వెళ్ళా క్యూలో నిలబడ్డా నాలుగు గంటలు నిలబడాల్సి వచ్చింది అడుగున ఐసు సాక్స్ తీసుకున్న కూడా చేతులకి ఖాళీ లేదు ఎందుకంటే క్యూలో సాక్స్ తీసుకోవడం కుదరదు ఆ సాక్షిన్నీ కూడా వెట్టయిపోయి కాళ్ళు ముద్దలైపోయి ముద్దుబారిపోయాయి నడవడానికి కూడా లేదు అలా తోసేస్తున్నారు ఈ లోపల తాడు ఒకటి పెట్టారు అక్కడ ఓ యాభై మందిని వదిలిపెడతాడు మళ్ళీ తాడు పెట్టేస్తూ ఉంటాడు నేను సరిగ్గా తాడు దగ్గర ఉన్నాను నాకు భయం వేసేసింది ఎందుకంటే ఈ తాడు తీయగానే తోసేస్తారు వెనకాల నుంచి మీరు పడిపోతారు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అలా చూశాను నేను అందుకోసం నేను ఏం చెప్పానంటే కొంతమంది యంగ్ పీపుల్ ఉన్నారు ఎరా నేను ఆ ప్రశ్న తట్టుకోలేను మీరు తట్టుకోగలరా అని అడిగాను అంటే మేము తట్టుకుంటామని అన్నారు అయితే మీరు ముందుకు వచ్చేయంటారా నాయనలా రా అని నేను వెనక్కిపోయాను ఈ లోపల తాడు తీశాడు తాడు తీయగానే బిలబిలుగుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయాను నా వెనకాల ఇంకో దర్శనం చేసుకుని బయటకు అప్పుడు అనుకున్నాను మనం ఇంక జీవితంలో ఎప్పుడు ఇటువంటి అడ్వెంచర్స్ చేయకూడదు ఎందుకని అప్పుడు అనిపించింది నాకు దేవాస్తం పరాదు యోన్యత్ర ఆత్మన దేవాన్ లేదా మీరు ఏ దేవత అయితే మీకంటే భిన్నంగా ఎక్కడో ఉంది ఆత్మ భిన్నంగా ఉందని అనుకున్నారో ఆ దేవత మిమ్మల్ని పరాభవం చేసేస్తుంది పరాభవం చేసేస్తుందంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి ఒక ఆయన అన్నారు లోపల వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే వీళ్ళందరూ పరాభవం చేసేస్తున్నారు నన్ను వెంకటేశ్వర స్వామి పరాభవం చేసేస్తాడు పురోహితులు పరాభవం చేసేస్తారు కాకిపట్లు కట్టుకున్నవాడు కూడా పరాభవం చేసేస్తాడు నేను విమానం వెంకటేశ్వర స్వామిని దర్శించేస్తే సరిపడుతుంది అని వెళ్ళి అలా వెళ్ళి దండం పెట్టి లేచి చక్కవచ్చాడు ఇంక ఇప్పుడు ఎవరు పరాభవం చేస్తారు అతన్ని నేనన్నాను నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్న వెంకటేశ్వర స్వామిని నేను దర్శనం చేసేసి నాకు విమానం వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ పద్మారావు నగర్లో కూర్చుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసాను ఇప్పుడు నన్ను ఎవరు పరాశమిస్తాను లేకపోతే అంతా పరాభవం పరాభవం అంటే ప్రతివాడికి మీరు లోకువైపోతారండి నేను సర్వదర్శనం కీలో వెళ్తే ప్రతివాడికి లోకువే మీరు ఈ వాడు వడాముతో ఉంటాడు వడాయి వడాయి వాడు తోసేసి మీరు కొనకపోతే మిమ్మల్ని తోసి అక్కడ మీ పక్కన కొంచెం ముందున్న ఒక అమ్మగారు ఇలా రా అదే ఇప్పుడు మేము మీ నెత్తిమించి కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడ మీరు అడ్డొస్తే మిమ్మల్ని రెక్క పట్టుకుని పక్కకు తోసేసి వాడు పక్కకు వెళ్ళిపోతాడు అదే ఎలా చూసుకోరా అంటే ఏ చూసి లేదా లేదు పక్కదా ఉంటాడు పరాభవం చేసేస్తాడు వాడు దేవత ఆ దేవత అలా వచ్చి పరాభవం చేసింది ఆ దేవతను ఏమీ దేవత ఇలా ఎందుకు పరాభవం చేస్తున్నావు అంటే మరి ఏం చేయమంటావురా నువ్వు ఆత్మకంటే భిన్నంగా నన్ను పెట్టేవు కాబట్టి నేను నిన్ను పరాభవం చేసి తీరుతాను అని చెప్తున్నాడు దేవాస్తం పరాదు యోన్యత్రాత్మన దేవాన్ వేద భూతానితం పరాదు యోన్యత్రాత్మన భూతాని వేద ప్రాణులు ఎవడైతే ప్రాణులు ఆత్మకంటే భిన్నములు అని దర్శిస్తాడో ఆ ప్రాణులన్నీ కూడా వాడిని పరాభవం చేసేస్తాయి ఆ పరాభవం చేయడం అన్నది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ సందర్భాన్ని వాళ్ళు వచ్చి అదో అవమానం చేస్తారనో తెలుగుతారనో కాదు మిమ్మల్ని సంకుచితం చేసేసి మిమ్మల్ని ఇడుముల పాలు పడిట్లా చేసేస్తే అదే పరాార్థం పురుషార్థం నుంచి జారిపోయిట్లా చేస్తే జ్ఞానం నుంచి దూరంగా తోసేస్తే అదే పరాభవం ఇంకంతకంట పరాభవమే ఉంటుంది సర్వంతం ం పరాదాత్మన సర్వం వేదా ఎవడైతే ఆత్మ కంటే భిన్నంగా సర్వము గలదని చూస్తాడో వాడు సర్వము చేతను పరాభవింపబడును చూడండి పదార్థాలు నామరూపాలు వేరువేరుగా ఉన్నాయి పీపుల్ ప్రజలు ప్రాణులు నామరూపాలను బట్టి వేరువేరుగా ఉన్నారు కానీ వాస్తవంలో మీకు నామరూపాలను బట్టి భిన్నంగా భాషించుటయే కానీ తత్వం దృష్ట్యా చూసినట్లయితే అన్నీ ఒక్కటియే సకల పదార్థములు సకల ప్రాణులు కూడా మ్యాటర్ ఇజ్ ఆల్ వన్ లైఫ్ ఇజ్ ఆల్ వన్ నేచర్ ఇజ్ ఆల్ వన్ రియాలిటీ ఇజ్ ఆల్ వన్ ఆత్మా ఇజ్ ఆల్ వన్ తర్వాత మ్యాగ్నెట్లో పో నార్త్ పోల్ సౌత్ పోల్ వేర్వేరుగా ఉంటాయి కానీ మ్యాగ్నెట్ ఒక్కటే కుటుంబంలో భర్త భార్య వేరువేరుగా ఉంటారు కుటుంబం ఒక్కటే సో అద్వైతం సుఖదు అన్నాడు మహాకవి సీతారాముల దాంపత్యాన్ని గురించి మాట్లాడుతూ అద్వైతం సుఖదుర్ అనుగతం రాముడు సుఖము సీత యొక్క సుఖము సీత యొక్క సుఖము రాముని సుఖం రాముని దుఃఖం సీత యొక్క దుఃఖం సీత యొక్క దుఃఖమే రాముని దుఃఖం అంతేగాని నీ సుఖం నా సుఖం నీ దుఃఖం మాత్రం నాకేం సంబంధం లేదు అని అనలేదు అదే అద్వైతం సో ఓ సుఖమే సబ్ సాథీ హే దుఃఖమే న కో సుఖంలో అందరూ మిత్రులే అందరూ పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు దుఃఖంలో ఎవడు పాలు పంచుకో దుఃఖంలో ఎవడు పాలు పంచుకుంటాడో వాడే మిత్రుడు వేదాంత భాషలో చెప్పాలంటే వాడే ఆత్మ ఎనీవే సో సర్వంతం పరాదార్ ఇప్పుడు భాష్యం చూడండి తథాలోకాహ సో బ్రాహ్మణ అని మీరు ఏదైతే చర్చ సరిగ్గా అదేవిధంగా లోకా అంటే లోకములో కంటే భిన్నంగా ఉన్నాయి అంటే ఆ లోకాలు మిమ్మల్ని పరాభవం చేసేస్తాయి తథా దేవా సో ఆ తథా తెచ్చిపెట్టుకోవాలి దేవతలు కూడా అంతే భూతాని ప్రాణులు కూడా అంతే సర్వం సర్వము కూడా అంతే ఇప్పుడు మంత్రం మళ్ళీ మంత్రం దగ్గరికి వస్తాం మంత్రంలో ఏముందంటే సర్వంతం పరాదాత్ యోన్యత్రాత్మన సర్వం వేద అనుకో ఒక కామ ఆ తర్వాత మంత్రం ఇదం బ్రహ్మా ఇదం క్షత్రం ఇోకా ఇవాత ఇదం సర్వం యత్మా ఇది ఒక వాక్యం ఈ వాక్యం అర్థం చెప్తాం చూడండి ఈ బ్రాహ్మణుడు ఇదం బ్రహ్మ అంటే ఈ బ్రాహ్మణుడు నాత్ర బ్రహ్మశబ్ద పరవిషయ క్షత్ర సన్నిధానాది భావ బ్రహ్మ కాబట్టి పరబ్రహ్మ అనుకోకూడదు ఎందుకంటే పక్కనే క్షత్రానుంది కదా ఈ బ్రాహ్మణుడు ఇదం క్షత్రం ఈ క్షత్రియుడు ఇమే లోకా ఈ స్వర్గం ఇత్యాది లోకములు ఇమే దేవా ఈ దేవతలు దేవతలు ఒకలా ఇద్దరా ముప్పై కోట్ల దేవతలు ఇమాని భూతాని ఈ సకల ప్రాణులు ఇన్ని మాటలేలా ఇదం సర్వం ఈ సర్వము ఎత్ ఏదైతే కలదో ఈ సర్వము ఏదైతే కలదో అయం ఈ ఆత్మయే ఈ ప్రత్యేకాత్మయే ఈ సర్వము రూపముగా ఉన్నది ఈ సర్వము ఆత్మయే ఈ సర్వము నేనే అని సర్వాత్మభావాన్ని చాలా అద్భుతంగా ఈ మంత్రం ప్రతిపాదిస్తూ భోర నినామాద భోర నినామే దో